ఇత్తన అరవై ఒకటి తన సుమ్మీడేరింసం తా మాని పెనగుచుర్రకే బిగిసే ముగాకం భూమితో ప్రపంచమెల్ల పుట్టించిన దేవుడు ఆమెది పారుపథ్యానకందుకోబడా నామీవులము నడమంతరాల వచ్చిం నేము గర్తలమనుచు నిక్కేముగాక ఎనలేక ఎదిరికిం ఇరుమడిచే వారికి తన తగరమడువ దడవయ్యేనా గునిసి సంసారపుకొండమూచేనంట తినికేమిరియు వీ దీమసముగాకం చిత్తములోనున్నట్టి శ్రీవేంకటేశ్వరుడు మత్తిల్లి ననుగావకం మానబుయ్యేనా కొత్తగా నీతని నేడు నేడుకులుచేమనుచునేము తరపు స్వతంత్రానదగిలేముగా